జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం సాదనం శ్రీమహాగణాధిపత్యైకదంతశ కపి కంబోదర వికటో విఘ్నరాజో గణాధిపేతర్గణాధ్యక్ష వక్రతుండ శోర్పకన్నోహేరంబస్కందూర్వజైత నామాని ఎే జ్యాదీ విద్యంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తావార్యు విఘ్నస్తాయే సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం చార్యపర్యంతం వందే గురు పరపరాం ఓం భద్రం కణే విష్ణునువాద్రం పశ్యే మాక్షజ్రాథిరైరంగైస్ పుంసస్తూ యేమదేవీ పంజదాయుస్తింద్రోధ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతిధ శాంతి శాంతి శాంతి ఓం సుకే భావ్వాజ్య సత్యకా శౌరణీ గార్గ్య కౌసల్యాశ్వలా భాగవో వైదర్భీ కాయనైతే ్రహ్మ పరా బ్రహ్మనిష్టా పరం బ్రహ్మాన్వేషమాణా ఎం వక్ష్యేహ సమిత్పాణయయ భగవంతం పిప్పలాదం ఉపసన్నా మనం మంత్రంలో తర్వాత వద్దాము అంటే ఆరంభంలో మంత్రాన్ని పఠించి ఆరంభించాలి ఈ ఉపనిషద్విద్య యొక్క విశిష్టతని మనం గుర్తించాలి మీరందరూ గుర్తించుకుంటారు జ్ఞానము అనేది చాలా ప్రధానమైనది మనిషి జీవితంలో జ్ఞానానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది అని మనం కొత్తగా అనుకోకర్లేదు అది అందరికీ పరిచితమైన విషయమే అయితే ఈ జ్ఞానంలో కూడా ఇంద్రియముల చేత తెలియబడేది జ్ఞానము అని మనస్సు చేత తెలియబడేది ఐంద్రియక జ్ఞానము మానస జ్ఞానము మానస జ్ఞానాన్నే బౌద్ధిక జ్ఞానము కూడా అంటే సో అంతరంగము అంతఃకరణము దాని చేత తెలియబడే జ్ఞానం అది ఒక స్థాయి ఇంద్రియములు వీటి చేత తెలియబడే జ్ఞానం జ్ఞానం అంటే ఇంతే ఇంతకంటే జ్ఞానమే ఉంటుంది అని అలాగా చాలామంది అనుకుంటూ ఉంటాం సైన్స్ కేవలము ఈ దృష్టితోటే నడుస్తుంది సైన్స్కి డెఫినేషన్ అడిగితే వాటిస్ సైన్స్ అంటే సైన్స్ ఈజ్ వాట్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ అని అని చెప్పారు సైంటిఫిక్ మెథడ్ ప్రకారం తెలుసుకునే జ్ఞానానికే సైన్స్ అని పేరు అని డెఫినేషన్ ఇచ్చా సైంటిఫిక్ మెథడ్ అంటే ఏమిటి ఓ సైంటిఫిక్ మెథడ్ అంటే వ్యక్తి యొక్క మంచి చెంటలు పుట్టుపూర్వోత్తరాలతో సంబంధం లేకుండా కేవలము ఇంద్రియములతోటి పరిశీలించినటువంటి పరిశీలించి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని దాన్ని వల్గీకరించి దాన్ని కేర్ఫుల్గా ఎటువంటి ఓపెన్ మైండ్తో పరిశీలించి ఆ జ్ఞానాన్ని దాన్ని మీద నిర్ణయాలు చేయుట అబ్జర్వేషన్ అండ్ దెన్ కంక్లూషన్ అబ్జర్వేషన్ విత్ వాట్ సెన్సార్ దెన్స్ ఇంద్రియములు కంక్లూషన్ విత్ వాట్ విత్ అయితే మైండ్ ఓపెన్ మైండ్ ఉండాలి ఆబ్జెక్టివ్ మైండ్ ఉండాలి సబ్ సబ్జెక్టివ్తో సంబంధమే ఉండాలి ఆబ్జెక్టివ్ మైండ్ ఆబ్జెక్టివిటీ అనేది సైన్స్ యొక్క ప్రధాన లక్షణం సో ఈ విధంగా సైన్స్ అంటే ఐంద్రియక జ్ఞానము మానస జ్ఞానము రెండు కలిస్తే సైన్స్ అవుతుంది నిజానికి జ్ఞానం అంటే ఇంతే ఇంతకంటే వేరే జ్ఞానమే ఉంటుంది ఇంద్రియాలతో తెలిసేది మనస్సుతో తెలిసేది ఇదే జ్ఞానం ఎందుకంటే జ్ఞానం ఉండడానికి వేరే మరో జ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు అని పాశ్చాత్య దేశాల్లో చాలా కాలం వాళ్ళు అలాగే భావన చేసేవారు నిజానికి అరిస్టాటిల్ పౌలమి మొదలైనటువంటి ప్రాచీన గ్రీక్ రోమన్ ఫిలాసఫర్స్ వాళ్ళ ఉద్దేశ్యంలో కూడా జ్ఞానం అంటే ఇంకే వాళ్ళు కూడా సిలాజిజము ఇవన్నీ చెప్పారు అంటే మన వాళ్ళు తార్ మన తార్కికులు ఉన్నారే అంటే కణాదుడు గౌతముడు మొదలైన తర్కశాస్త్ర పండితులు తర్కశాస్త్రం విశే వైశేషిక శాస్త్రం సిమిలర్ వీళ్ళు కూడా ఇదే దృష్టిలో ఉండేవారు ఒకటే దృష్టి జ్ఞానమోనగా ఐంద్రియకము మానసము అంచేతనే వీళ్ళందరి దృష్టిలో నామరూపాలు సత్యం ఎందుకంటే ఇంద్రియాలతోటి మనస్సుతోటి తెలుసు నామరూపాలు తప్ప ఇంకేమున్నది నామరూపాలు సత్యం అనేటువంటి విషయంలో ఎవరికి ఏ సందేహం లేదు వీళ్ళందరూ మొత్తం ప్రపంచంలో ప్రతివాడు నామరూపాలను సత్యంగా స్వీకరిస్తారు నెక్లెస్ సత్యం కాదని నాలాంటి ఒకనొక పిచ్చివాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మీరు లోకంలో ఎవరినన్నా మీరు ఓటింగ్ తీసు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఓటింగ్ చేస్తారు నెక్లెస్ సత్యమా కాదా అని ఒక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చారనుకోండి కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎస్ జీరో పర్సెంట్ నో కాబట్టి లౌకిక దృష్టి అలాగే ఉంటుంది సైన్స్ ఈస్ ది స్టడీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ అని నేను అన్నా చోట అంటే ఒక ఆయన ఉన్నారు ఎస్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ దట్ ఈజ్ వాట్ సైన్స్ ఈజ్ అంటే నేను అన్నాను మరి ఉన్నదాని స్టడీ చేయాలి కదా అంటే దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ నేమ్స్ అండ్ ఫామ్స్ ఉన్నవి నామరూపాలు వాటి అధ్యయనము సైన్స్ ఇంకేముండ అంతకంటే ఇంకేం లేదు కాబట్టి అంతకంటే అధ్యయనం చేయాల్సింది మరి ఏమీ లేదు దేని ఫార్ ఒకప్పుడు సైన్స్ని ఫిలాసఫీ అనేవారు ఎందుకంటే ఫిలాసఫీ కూడా నామరూపాలు అరిస్టాటల్ వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి ఫిలాసఫీ అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ యథార్థం నామరూపములు సత్యము అనే బేసిస్ మీద నడుస్తుంది అంటే ద్రష్టాదృశ్యము అనే విభాగం ఏది కలదు ఇది సత్యం నామరూపాలు సత్యం తర్వాత మన తార్కికుల యొక్క దృష్టికోణం కూడా ఉంటే అయితే ఉపనిషద్విద్య చరిత్రకందని కాలం నుంచి మనకి సంప్రదాయంగా వస్తుంది ఆ ఉపనిషత్తుల మహర్షులు ఉన్నారే వారు దీనిని ప్రశ్నించినారు వాళ్ళు ప్రశ్న వేశారు ఏమిటంటే ఆ ప్రశ్న సత్యం ఇంద్రియ జ్ఞానము మానస జ్ఞానము ఈ రెండింటి యొక్క ఈ రెండు సాధనాల ద్వారా ఇంద్రియముడు మనస్సు అనే సాధనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామే అది ఏనా సత్యము అని ప్రశ్న వేసింది ఈ ప్రశ్న ఇంకెవళ్ళు వేయలేదు పాశ్చాత్య దేశాల్లో ఎవరూ వేయలేదు అరిస్టాటిల్ టోలమే వీళ్ళు ఎవరు కూడా ఈ ప్రశ్న వేయలేదు సోక్రటీస్ లాంటి మహాత్ములు నామరూపాలకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లుగా మనకు గోచరిస్తుండే కానీ ఎస్టాబ్లిష్డ్ ఫిలాసఫీగా ఈ ప్రశ్న వేసిన వాళ్ళు మీకు పాశ్చాత్య దేశాల్లో చాలా అరుదుగా కనపడుతుంది పాశ్చాత్య దేశాల్లో అసలు ఈ ప్రశ్న తీసుకొచ్చిన వాడు ఇమాన్యుయల్ క్యాన్ అతను ఈ ప్రశ్న వేసిన వాడు నామరూపముల యొక్క పరిశీలనయే ఫిలాసఫీ అనే పేరుతోటి చలామణి అవుతుంది నిజానికి న్యూటన్ మొదలైనటువంటి సైంటిస్టులందరూ కూడా క్లాసికల్ సైంటిస్టులు వాళ్ళ పరిశీలన పరిశీలన పరిశీలనలని వాళ్ళ మ్యాథమెటిక్స్ న్యూటోనియన్ మ్యాథమెటిక్స్ క్యాల్కులస్ ఇవన్నీ కూడా వాళ్ళు పబ్లిష్ చేసిన జర్నల్ పేరు ఫిలసాఫికల్ జర్నల్ అని దాని పేరు అలా ఉండే ఆ తర్వాతి కాలంలో ఇమాన్యుయల్ క్యాంట్ వచ్చిన తర్వాత ఆ తర్వాతి కాలంలో ఆ జర్నల్ అనే పేరు తీసేసి దాన్ని సైన్స్ అనే పేరు పెట్టారు అసలు ఒకప్పుడు వాళ్ళు ఏమనుకునేవారంటే ఫిలాసఫీ అన్న సైన్స్ అన్న ఒకటే సో ఆ రకంగా దాన్ని పరిశీలించేవారు ఇమాన్యుయల్ క్యాన్వర్సి ఇట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ దట్ జంటల్మెన్ ఇన్ ది వెస్టర్న్ హెమిస్పియర్ టు క్వశ్చన్ దిస్ ఆయన ఏమైనా ప్రశ్నించాడంటే జ్ఞానమునగా ఐంద్రియక జ్ఞానము మానసిక జ్ఞానమేనా ఈ జ్ఞానము యొక్క సత్తా ఎంత ఇది యథార్థ జ్ఞానమేనా అని ఓ ప్రశ్న వేసాడు అంతవరకు ఆ ప్రశ్న అడుగు వేయలేదు ప్రశ్న వేయటం అంటే సామాన్యంగా అడుగుదండి ప్రశ్నలు ఏమనెత్తంటే వాడు చాలా అవగాహన లోతైన పరిశీలన ఉన్నవాడు ప్రశ్న వేస్తాడు క్లాసులో పాఠం అవుతుంటే నిద్రపోయేవాడు ప్రశ్న వేస్తాడు కాబట్టి ఆ ప్రశ్న వేసిన వాడు అతను ఆ ప్రశ్న వేసుకుని దాని మీద పరిశీలన చేసి బాగా అధ్యయనం చేసి ఆత్మవిచారం చేసి అతను సమాధానం చెప్పాడు ఏమనంటే ఈ నాలెడ్జ్ అనే పేరుతో చలామణి అవుతున్నటువంటి ఏ సమాచారం అయితే కలదో నాలెడ్జ్ అని పేరు దీనికి మీరు కంటితో చూస్తే నాలెడ్జి మనస్సుతో ఆలోచిస్తే నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఏదైతే కలదో వీ హ్యావ్ టు నో ద ద స్టేటస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అంటే దీన్ని స్టడీ ఎ స్టడీ ఆఫ్ ద నాలెడ్జ్ ఇట్ స దీనికి పిస్టిమాలజీ అని పేరు అసలు ఈ నాలెడ్జ్ కంటితో చూసి తెలుసుకునేది మనస్సుతోటి ఆలోచించి తెలుసుకునేది సత్యమేనా సత్యమైతే ఎంతవరకు సత్యము పూర్తిగా సత్యమేనా లేక పార్శాలు సత్యమా ఇది సత్యం మరి సత్యం ఏమిటి మరి ఆ సత్యం మనస్సుతో తెలిసేది ఇంద్రియాలతో తెలిసేది కాకపోతే మరి దాన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటి ది నాలెడ్జ్ బిహైండ్ ది నాలెడ్జ్ అనడ్ ది ది నాలెడ్జ్ ఆఫ్ ది నాలెడ్జ్ అనడ్ విపిస్టి అంటే ఆ ఫి అంతకుముందు కంటితో చూసి తెలుసుకున్నది మనస్సుతో ఆలోచించి తెలుసుకున్నది ఫిలాసఫీ అనే పద పదప్రయోగం ఉండేది ఇతను దీనికి దీనికోసం వేరే పదాన్ని పెట్టుకోవాల్సి వచ్చింది క్రిటికల్ ఫిలాసఫీ అని క్రిటికల్ ఫిలాసఫీ అంటే వీ స్టార్ట్ క్వశ్చనింగ్ ది ఫిలాసఫీ ఇట్స్ అండ్ దీనికి ఆన్సర్లు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఉండవు ప్రశ్న ప్రశ్నయే మనిషిని ముందుకు తీసుకుపోతుంది ప్రశ్న వేయటంలోనే శోభదారిత భగవాన్ రమణ మహర్షి కూడా నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇచ్చే సలహా ఒకటే సలహా ఇచ్చేవారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెయ్యి మంది వెయ్యి రకాల ప్రశ్నలతో వెళ్తే ఆయన ఇచ్చే సమాధానం ఒక్కటే ఉండేది అదేమిటంటే నేనెవరో తెలుసుకో అని పోనీ చెప్పచ్చు కదా ఆయన నేనెవరో తెలుసుకో అని ఒక పసిలు వీడిని ఎత్తిన నేనెవరో నీకు తెలుసా అబ్బాయి నాకు తెలియదండి ఇదిగో ఇది అని చెప్పొచ్చు కదా అలా చెప్పేవారు కాదు ఎందుకంటే అలా చెప్పేది కాదండి చెప్తే ఇంద్రియ గోచరం అయిపోతుంది చెప్పేది కాదు ప్రశ్న వేసుకోమని మాత్రమే చెప్పగలవు ఆ ప్రశ్న నువ్వు లేవనెత్తువు ఏనాడైతే నువ్వు ఆ ప్రశ్నని లేవనెత్తుతావో ఆనాడు ఈ సంసారం బంధం నుంచి నువ్వు విముక్తుడు అని చెప్పేవారు తర్వాత ఇమాన్యుయల్ క్యాంట్ మొదలైనటువంటి వెస్ట్రన్ ఫిలాసఫర్సు ఏదైతే సుమారు రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం గుర్తించారో ఈ సత్యాన్ని ఉపనిషద్ ఋషులు చరిత్ర కందని కాలంలో దానిని దర్శించారు దీనిని పాశ్చాత్యులు చాలా గొప్పగా ప్రశంసించారు ఇమాన్యుయల్ క్యాంటు ఈ వాజ్ ఎ గ్రేట్ జర్మన్ ఫిలాసఫర్ అతని ఫిలాసఫీకి మొత్తం పాశ్చాత్య దేశంలో ఉండేటువంటి విజ్ఞులందరూ కూడా ప్రశంసలను కురిపించి తర్వాత మ్యాక్సిమల్లా మొదలైన తర్వాత జర్మన్ ఫిలాసఫర్స్ షోపన్ హేవర్ మొదలైన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఈ ఇమాన్యుయల్ క్యాంట్ లాంటి వాడు భారతదేశంలో ఉపనిషద్వాంగ్మయంలో కొన్ని వందల మంది వేల మంది చరిత్రకు కాలంలో ఉండేవారు అని చెప్పారు కాబట్టి క్రిటికల్ ఫిలాసఫీ అంటే మామూలుగా ఏదైతే జ్ఞానమును మనం అనుకుంటామో దానిని మనం ప్రశ్నిస్తాం క్రిటికల్ అంటే ప్రశ్నించడం అనర్థం దాన్ని ప్రశ్నిస్తాం ప్రశ్న వేస్తాం ఇది సత్యమేనా అని ప్రశ్న వేస్తాం ఎవళ్ళు వేసుకోలేదు పాశ్చాత్యులు కానీ ఈనాడు ఈనాడే కాదు ఏనాడు కూడా కార్తీకులు కానీ భారతదేశంలో సామాన్య జనులు కానీ ఆ ప్రశ్నలు లేవనెత్తారు ఏమని ఇంద్రియగోచరమైన జ్ఞానము యథార్థమైనా మనస్సుతో తెలుసుకునేది యథార్థమైనా అని ప్రశ్నలు లేవనెత్తారు ఆ ప్రశ్న వేసుకోవాలంటే చాలా సూక్ష్మమైన బుద్ధి కావాల్సి ఉంది తర్వాత ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి విచారశీల విచారము చేసే స్వభావం కలిగి ఉండాలి విచారించటం అంటే పరిశీలించడం ప్రశ్నను లేవనెత్తి దాని సమాధానం కోసం అన్వేషణిస్తే దాని పేరు విచారము అంటే తెలుగు విచారం కాదు ఏడు మొహం పెట్టు కూర్చునే విచారం కాదు ఇది అలా అనుకున్నాడు ప్రశ్నను వేసి సమాధానాన్ని అన్వేషించేటువంటి ప్రక్రియకు విచారము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆత్మ విచారమే సాధనము ఇంకో సాధనం లేదు విచారం యొక్క స్వరూపం కూడా ఈ విధంగా ఉంటుంది ఏమిటంటే ఐంద్రియ జ్ఞానము మానస జ్ఞానము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐంద్రియ జ్ఞానము మానస జ్ఞానము అంటే నామరూప జ్ఞానము అని అర్థం అసలు దీన్ని మించిన దీనికంటే భిన్నమైన మరో జ్ఞానం ఉంటుందని కూడా జీనులు అనుకోరు అంటే మొత్తం వరల్డ్ నాలెడ్జ్ లౌకిక జ్ఞానమంతా కూడా ఈ జ్ఞానం కిందకే వస్తుంది కాబట్టి ఈ లౌకిక జ్ఞానం ఏదైతే కలదో ఏ లౌకిక జ్ఞానాన్ని ఆశ్రయించుకుని వ్యక్తిగతంగా మనందరి జీవితాలు గడుచుకున్నాయో సమాజాలు దేశాలు భాషలు రాజకీయాలు యుద్ధాలు ఇవన్నీ కూడా ఏ లౌకిక జ్ఞానం బేసిస్ మీద ఇది యథార్థమేనా దీని సత్తా ఎంత దీని వాస్తవికత ఎంత అని ఉపనిషద్లు ప్రశ్నించేవారు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు కేవలం జాగ్రత్త అవస్థనే విశ్లేషణ చేసేది తప్పిస్తే నిద్రావస్థని స్వప్నావస్థని వాళ్ళు విశ్లేషణ చేయలేదు ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియములు మనస్సులు రెండూ కూడా ఏకకాలంలో ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి జ్ఞానమంటే ఇంక ఇంతే ఎంతకంటే వేరే జ్ఞానం ఏముంటుంది అనే ఒక నిర్ణయంలోకి వచ్చేసి మిగిలిన రెండు అవస్థలని మనం పరిగణనలోకి తీసుకోవాలి అనే దృష్టి కూడా వాళ్ళకి కలగలేదు స్వామి రామతీర్థ దీన్ని గట్టిగా క్వశ్చన్ చేసేవాళ్ళం మనము జీవితాన్ని విశ్లేషించాలి అంటే జీవితంలో ఎన్ని అంశాలు ఉంటాయి అన్నింటినీ విశ్లేషించాలి కానీ కేవలము మనిషి జీవితంలో పన్నెండు గంటలు తెలివిగా ఉంటాడు యావరేజ్ మీద ఒక జీవిత కాలంలో యావరేజ్ తీసుకుంటే సగం కాలమే తెలివిగా ఉంటాడు మిగతా సగంలో నిద్రలో ఉంటాడు నిద్రలో మళ్ళీ స్వప్నం అని ఇంకో అవస్థ ఆ రెండో వస్తులని పూర్తిగా విస్మరించి పూర్తిగా ప్రక్కన పెట్టి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తోటి నీవు ముందుకు వెళ్ళి కొన్ని నిర్ణయాలు చేసినట్లయితే ఆ నిర్ణయాలు ఫిఫ్టీ ఫిఫ్టీల లెవెల్లో ఉండిపోతాయి కానీ ఖచ్చితమైన నిర్ణయాలు ఎలా అవుతాయి అని ఆయన చాలా దృఢంగా ప్రశ్నించేవారు వాళ్ళ ప్రశ్న ఆయన వేసేదాకా వాళ్ళకి అలాంటి ప్రశ్న వేసుకోవాలని వాళ్ళు అనుకోలేదు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తిన వాడు ది ఇమాన్యుయల్ క్యాంట్ వెస్టర్న్ హెమీస్ఫియర్లో మొట్టమొదటి ఆ ప్రశ్నలు లేవనెత్తినటువంటి మహాపురుషుడు అతను అంతకుముందు వాళ్ళకి అలాంటి ప్రశ్నలు లేవు తర్వాత స్వప్నావస్థని సుతరాము పరిగణనలోకి తీసుకోలేదు వాళ్ళు ఎందుకు స్వప్నావస్థని ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదు అంటే ఎందుకంటే స్వప్నావస్థలో మనస్సు ఉంటుంది కానీ ఇంద్రియాలు ఉండవు దాంతో వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి స్వప్నం ఇచ్చి అన్నారు స్వప్నం అసత్యం అన్నారు ఎందుకని అసత్యం స్వప్నం ఎందుకు అసత్యం అంటే మొన్నటి బొద్ధనే ఏం లేదనా మొన్నటి బుద్ధుని రాత్రి స్వప్నంలో ఏనుగు చూశారు అది అసత్యము ఎందుకని అంటే మనస్సు చేతను దర్శించారు ఏనుగుని మనస్సు ఇంద్రియములు జోడిస్తే ఆయన ఏనుగు కనపడలేదు అంచేత అసత్యం అని చెప్పాడు కాబట్టి వీడి అభిప్రాయం ఏమిటంటే మనస్సు ఇంద్రియాలు కలిసి ఏ జ్ఞానమో అదే సత్యము దాంట్లో కేవలం మనస్సుతో వచ్చేటువంటి స్వప్న జ్ఞానము అసత్యము మరి వాట్ అవుట్ స్లీప్ నిద్ర గురించి నీ అభిప్రాయం ఏమిటి నిద్ర గురించి ఏముంది నిద్రలో మనస్సు లేదు ఇంద్రియాలు లేవు అట్లీస్ట్ మనస్సు ఉన్న స్వప్నావస్థనే వాడు తోసిపుచ్చిన వాడు రెండూ లేని నిద్రావస్థ గురించి అసలు వాళ్ళు మాట్లాడలేదు అసలు ఎందుకు మాట్లాడలేదు అది కన్సిడర్ చేయాలనే దృష్ట కలగలేదు వెంట వెరాజ్ ఉపనిషత్ ఋషులు ఏమన్నారంటే స్వప్నం గురించి నేను అభిప్రాయం ఏమిటమ్ అంటే స్వప్నం అసత్యము స్వప్నం అసత్యమైతే జాగ్రత్త అవస్థ సత్యం ఎందుకు అవుతుంది అంటే మనస్సుకి ఇంద్రియాలను జోడించేవు కాబట్టి సత్యం అవుతుందా తర్వాత నిద్రావస్థ అసలు ఏది కాంది ఎందుకు అయిపోతుంది అంటే మనస్సు కూడా లేదు కాబట్టి నిద్రావస్థ ఏదీ కాని అయిపోతుందా అసలు ఇది సత్యమేనా అసలు ఆలోచించాల్సిన పద్ధతి అని ఉపనిషత్ పురుషులు ఈ అవస్థాత్రే వివేకాన్ని ప్రపంచానికి అందజేశారు ఆ ప్రశ్నలను లేవనెత్తా ప్రశ్నించటం అన్నది వేదాంతము యొక్క మౌలిక పద్ధతి మౌలిక ప్రక్రియ వేదాంత అధ్యయనంలో మూల ప్రక్రియ ఏమిటంటే ప్రశ్నను లేవనెత్తుత శ్రీకృష్ణుడు కూడా గీతలో తద్విద్ధి ప్రణిపాత అయిన పరిప్రశ్న సేవయా నేను తెలుసుకోవాల్సిందేదో కళ్ళతోటి ఇంద్రియాలతోటి మనస్సుతోటి తెలుసుకున్నానని భ్రమపడకు ఈ నామరూపములకు మూలంలో ఉండేటువంటి అంటే ఈ జ్ఞానానికి మూలంలో ఇంకో జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానమే అల్టిమేట్ కాదు ఈ కంటికి కనపడేది జ్ఞానమే అల్టిమేట్ కాదు దాని మూలంలో ఈ జ్ఞానానికి మూలంలో ఓ జ్ఞానం ఉన్నది ఈ నాలెడ్జ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ బిహైండ్ ది నాలెడ్జ్ ప్రాణస్య ప్రాణ అన్నట్టుగా మనసో మనహ అంటే అర్థం అదే సో దానిని తెలుసుకో తగ్విద్ధి ఎలాగ పరిప్రశ్నైనా యోగ్యమైన ప్రశ్నలు లేవనెత్తుట ద్వారా ప్రశ్న అంటే ఇంకే చొప్పదటి ప్రశ్నలు ఏమని అభిప్రాయం కాదు సో చొప్పదటి ప్రశ్నలను విన్నారు కదా మీరు అలాంటి ప్రశ్న కాదు ప్రశ్న యోగ్యమైనటువంటి ప్రశ్న లేవనెత్తుట ద్వారా అలాగే ప్రశ్న అంటే ఎద్రవాడిని మీద బారాయడమే కాదు తనను తాను ప్రశ్నించుకొని అంతర్ముఖుడుగా ఉండి తనలో తాను విమర్శ విచారణ చేసుకునేటం ద్వారా సత్యాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి నాలెడ్జ్ బిహైండ్ ది నాలెడ్జ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది నాలెడ్జ్ చక్షుషక్షుఃత్రస్తోత్రం చూడండి ఎక్కడికి వెళ్ళినా కేనలో చేరుతూ ఉంటాండి ఎక్కడ మొదలుపెట్టినా కేన దగ్గరికి వెళ్ళిపోతుంటుంది ఆ ఉపరిషత్తు యొక్క మధ్య మట్టి ఎనివే సో అటువంటి ప్రశ్నను లేవనెత్తి సత్యాన్ని తెలుసుకున్నటన్నది అది ఉపనిషత్ విద్య యొక్క చాలా విశిష్టమైన ప్రణాళిక ఆశ్చర్యమేమి లేదు అని ప్రశ్నతోటి ప్రశ్న అనే పేరుతోటి ఉపనిషత్తు ఉండడంలో ఆశ్చర్యమేమి లేదు ఎందుకంటే ఉపనిషద్ ఋషులు ప్రశ్నలను లేవనెత్తి వాటికి సమాధానాలను అన్వేషించటంలో వారు అర్ద్రగాము మానవ జాతికే ఒక పొరవడని పొరవడిని సృష్టించినటువంటి మహాపురుషుడు సో ఆ విధంగా ప్రశ్నలను లేవనెత్తడం అనే సంస్కారం మన హిందూ ధర్మంలో ఉన్నది హిందూ ధర్మం చాలా డెమోక్రాటిక్ ధర్మ ఐటేజ్ ఎందుకంటే డెమోక్రసీలోనే ఇది స్పిరిచువల్ డెమోక్రసీ రిలీజియస్ డెమోక్రసీ అండ్ స్పిరిచువల్ డెమోక్రసీ కేవలం సోషల్ డెమోక్రసీ మాత్రమే కాదు ఈ అంశాల్లో కూడా డెమోక్రసీ ఉన్నది సో తార్కికులు మొదలైన వాళ్ళు ఈశ్వరుణ్ణి గురించి చెప్పారు మరి ఈశ్వరుడు ఇంద్రియ గోచరుడు కాదు కదా ఈశ్వర జ్ఞానం అనేది ఐంద్రీయకము మానసికము ఐంద్రియకం కాదు కదా అంటే తార్కికులు తార్కికులు ఏమన్నారంటే ఈశ్వరుణ్ణి మేము అనుమాన ప్రమాణంతో అన్నారు ఈశ్వర జ్ఞానాన్ని కూడా నేను పరిగణనలో ముగిసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈశ్వర జ్ఞానము అన్నది ఇట్ నాలెడ్జ్ ఆర్ ఈజ్ ఇట్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఏ కేటగిరీలోకి వస్తుంది తార్కికులు చెప్పినటువంటి ఈశ్వరుడు ఉన్నాడే అది లౌకిక జ్ఞానం వంటి జ్ఞానమే ఎందుకంటే లౌకిక జ్ఞానం నీకు ఎలా తెలుస్తుంది ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా తెలుస్తుంది అదే కదా లౌకిక జ్ఞానం అంటే తార్కికులు ఏమన్నారంటే ఈశ్వరుణ్ణి మేము అనుమాన ప్రమాణం చేత సాధిస్తాము అన్నారు అను అనుమానగమ్య ఈశ్వర అది వాళ్ళ మౌలికమైన ప్రణా ప్రతిజ్ఞ శంకరులు చాలా తప్పుపట్టివారు నువ్వు అనుమాన ప్రమాణం చేత ఈశ్వరుణ్ణి సాధిస్తానంటున్నావు నువ్వు పొరపడుతున్నావు ఎందుకంటే మనిషిలో రెండు దోషాలు ఉంటాయి ఒకటి స్థూల బుద్ధి సూక్ష్మ విచారం చేసి సామర్థ్యం ఉండదు స్థూలంగా చూస్తాం మనిషి వేషం చాలా దిట్టంగా ఉండొచ్చు పొడగాటి గడ్డం తెల్లని గడ్డం ఉండొచ్చు అవన్నీ ఉంటాయి లేకపోతే ఉండొచ్చు లేకపోతే పెద్ద వండర్ఫుల్ ఆరాయో ఔరాయో అది కూడా పెట్టుకోవచ్చు అదంతా కాదు అదంతా దట్ డజంట్ మ్యాటర్ మచ్ సూక్ష్మంగా చూడగలడా అయితే స్థూలంగానే ఉన్నాడా సాధారణంగా మనిషి స్థూలమైన దృష్టిని కలిగి ఉంటాడు స్థూల దృష్టి అంటే ఏమిటి ఇంద్రియములు మనస్సు వీటితోటి దర్శించేదేదో అది ఏ సత్యము అది ఏ ఫైనల్ ఇంకా అంతకంటే వాడు లోతుగా ఆలోచించి అది స్థూల బుద్ధి అంటే కొంతమంది సూక్ష్మ విచారం కలిగి ఉంటారు కానీ వారికి పూర్వాగ్రహం ఉంటుంది ప్రజుడిస్యుడిగా ఉంటుంది రుజు కాబట్టి సూక్ష్మబుద్ధి ఉండి కూడా ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్నెస్ లేదో విచారశీలము లేదో ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసి కూర్చున్నారు విష్ణు వైకుంఠంలో ఉంటాడనో కైలాసంలో ఉంటాడనో ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని నిర్ణయం చేసేసారు ఆల్రెడీ విష్ణు యొక్క నామరూపాలని రెండింటినీ నిర్ధారణ చేసి పెట్టేసారు ఇంకా దాంట్లో ఇటు మార్పులు చేరుకులు ఏమీ ఉండవు ఇదే నామరూపాలు ఉండవు సో ఆ విధంగా సూక్ష్మ విచారం చేసే సమర్థత కలవాడు కూడా ఎప్పుడైతే ఆ రకమైనటువంటి పూర్వాగ్రహానికి లొంగిపోతాడో దా ఆ దాంట్లో పడిపోతాడో ఆ గాడిలో పడిపోతాడో వాడి యొక్క సూక్ష్మ విచారము అది వ్యర్థం అయిపోతుంది వాడు సూక్ష్మ విచారం చేయలేడు ఎందుకంటే ఇది వాడు సూక్ష్మ విచారం చేయాలంటే ఈ పూర్వాగ్రహాలన్నింటినీ కూడా ప్రశ్నించడం అవుతుంది ఆ ప్రశ్నించడానికి వాడు మనస్సు అంగీకరించడం భయపడతాడు కాబట్టి వాడు కూడా సూక్ష్మ విచారం చేయలేడు శంకరులు చూడు నువ్వు ఈశ్వరుడు అనుమాన ప్రమాణ గమ్యుడు అంటే ఈశ్వరుడు ఉన్నాడని మేము అనుమాన ప్రమాణంతో నిర్ణయం చేస్తాం ఎలాగంటే పొగను చూచి నిప్పును నిర్ణయించినట్టుగా ఏవో కొన్ని పరిస్థితులను చూసి మేము నిర్ధారణ చేస్తాం అని తార్కికులు అంటే నువ్వు పొరపడుతున్నావు చాలా స్థూలంగా ఆలోచిస్తున్నప్పుడు పేరుకి తార్కికులు అని పేరు పెట్టుకున్నారే కానీ లోతుగా ఆలోచించే సామర్థ్యం నీకు లేదు అని శంకరులు వాళ్ళని చివాట్లు వేస్తా ఎందుకంటే ఈశ్వరుణ్ణి నీవు అనుమాన ప్రమాణంతో అంటే మనస్సు యొక్క యుక్తితోటి నీవు ఈశ్వరుని ఎప్పుడైతే స్థాపిస్తావో ఆ ఈశ్వరుడు మనస్సు శంకరులు చాలా ఆర్గ్యుమెంట్ ఇస్తారు ఆ ఈశ్వరుడు నీ స్థాపించిన మనస్సు ఈశ్వరుని సూక్ష్మమై ఉంటుంది వ్యాపకమై ఉంటుంది అని అంటారు సూక్ష్మత్వాదు ఎందుకంటే ఈశ్వరుణ్ణి స్థాపించింది మనస్సు అయితే ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది నిర్ధారించింది మనస్సు ఇప్పుడు దీంట్లో ఈ రెండింటిలో దేని మహిమ స్పష్టమవుతోంది మనస్సు యొక్క మహిమే స్పష్టం ఒకసారి నేను వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడడానికి వెళ్ళాను ఫస్ట్ ఇద్దరు ముగ్గురు విద్యార్థులు యంగ్స్టర్స్ ఆ కంప్యూటర్ ఇంజనీర్స్ నా దగ్గర పాఠాలు జరిగేవారు వాళ్ళతో ఒకసారి మాటవలసిన కంటే ఓ ఆదివారం నాడు మోసిపోయారు సరే అది ఎంతసేపు చూసినా తనివి తీరినట్టుగా అలా చూస్తున్నాం మెడను ఎప్పుడున్నా అలా చూస్తూనే ఉన్నాను అంటే వాళ్ళు ఒకడు అన్నారు స్వామిజీ మెడను ఎప్పుడు ఇంకేం చూస్తారు చూశారు కదా చాలా అంటే రెండో అన్నాడు అలా అలా అంటారా ఆయన మొట్టమొదటిసారి వచ్చారు అందరికా రాకరాక ఆయన ఏదో మనహాటం ఇదే కదా మొదటిసారి చూస్తున్నారు చూడయి నీ సొమ్మ ఏం ఆయన నేను అలా నేను విన్నాను ఈ మాటలో పక్కనే ఉన్నారు కదా విని అలా చూస్తూనే ఉన్నాను చూడడం అయిపోయింది స్వామీజీ చూడమైపోయిందా చూడడం అయిందా తని తీరిందా ఓకే ఎవరు చూస్తారో అన్నిసార్లు ఏం చూస్తారని అడిగడు అంటే చెప్పంటావా నేనేం చూస్తానో చెప్పండి ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ద గ్లోరీ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్ విచ్ హ్యాస్ పుట్ దిస్ బిల్డింగ్ ఇన్ ప్లేస్ ఎందుకంటే ఆ హ్యూమన్ స్పిరిట్ ఆ సంకల్పశక్తి ఇంతటి ఎత్తైన హండ్రెడ్ అండ్ టెన్ స్టోరీస్ బిల్డింగ్ను నిలబెట్టవచ్చు సముద్ర తీరాన దాని పునాదులు అంత లోతుగా పునాదులు వేసి అంత ఎత్తుగా బిల్డింగ్ని కట్టవచ్చు అని ఒక ఆలోచన చేసి తన ఆలోచనకి తానే భయపడేటువంటి ఆలోచన అసలు ఆలోచన చేయగానే భయం ఆ భయాన్ని అధిగమించి నా ఆలోచనను నేను సాకారం నా సంకల్పాన్ని నేను సాకారం చేయగలను అనేటువంటి సమధికోత్సాహంతో ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆ వ్యక్తి యొక్క ఆ సంకల్ప శక్తి నాకు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తూ కనబడుతోంది దాన్ని దర్శిస్తున్నాను నేను అది ఇది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది అదే మనస్సుకి దర్శనమిస్తుంది దాన్ని దర్శించి నేను ఇంకా ఆశ్చర్యపడుతూనే ఉన్నాను ఈశ్వరుని యొక్క మహిమ ఎంతటిదో అంత అద్భుతమైన సంకల్పశక్తి ది ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఆ చైతన్యం యొక్క మహిమ ఎంతటిది అన్నది మన ఊహకమైన విషయం అని నేను ఆ విధంగా అని చెప్పాను చూడండి వరల్డ్ ట్రేడ్ సెంటర్ గొప్పదనుకోండి దాన్ని మీరు ఎంత గొప్పదని మీరు మహా మహామహిమాన్వితమని ఎంత అధికంగా మీరు వర్ణిస్తే మీరు మీకు తెలుసో తెలియకో దాని వెనుకనున్న సంకల్పశక్తి యొక్క మహిమనే మీరు వర్ణిస్తున్నారు వర్ణిస్తున్నది ఇదైనా మీరు వర్ణించేది ఆ సంకల్పశక్తిని ఇప్పుడు స్టేట్ ర్యాంక్ వచ్చిన వాడిని చూపిస్తారు ఇతను స్టేట్ ర్యాంక్ వచ్చిందని టీవీలో చూపిస్తా కానీ చూపించేప్పుడు ఓ మాట మర్చిపోరా మా ట్యుటోరియల్లో చదివాడు అనే మాట మర్చిపోరం వీడనుకుంటాడు నన్ను టీవీలో చూపిస్తున్నారని వీడు అనుకుంటాడు కానీ వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే వీడిని టీవీలో చూపిస్తున్నారంటే వీడి మహిమని ప్రకటించడం కోసం చూపించట్లేదు వీడికి ఆ ర్యాంకు రావడానికి కారణమైన ఆ ట్యూటోరియల్ కాలేజీ యొక్క మహిమను వాళ్ళు ప్రకటిస్తున్నారు తెలుసో తెలియకో వీడికి తెలుసు వీడికి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీడికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీడికి తెలియదు ఎందుకంటే వీడు ఆ ఉత్సాహంలో వీడు ఉంటుంది సో ఆ విధంగా సో మనస్సు కనుక ఈశ్వరుణ్ణి నిర్ధారణ చేసినట్లయితే మనస్సు వ్యాపకమవుతుంది ఈశ్వరుడు వ్యాప్యమవుతుంది మనస్సు సూక్ష్మం అవుతుంది మనస్సుతో పోలిస్తే ఈశ్వరుడు స్థూలమవుతుంది ఎందుకంటే మనస్సు చేతను మీరు నిర్ధారించాలి అంటే దేనినైనా సరే అది మనస్సు కంటే సూక్ష్మ స్థూలం మనస్సు కంటే కూడా ఎక్కువ సూక్ష్మమైతే మనస్సును నిర్ధారించలేదు కాబట్టి అనుమానగమ్యమైన ఈశ్వరుడు మనస్సు యొక్క మహిమను ప్రకటిస్తాడే కానీ అది ఈశ్వరుని యొక్క మహిమను ప్రకటించినట్టు కాబట్టి నీకు తెలుసో తెలియకో నీ ఈశ్వరుణ్ణి నీవే కాలు పట్టి కిందకి భక్తులు ఏమంటారంటే నేను ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాను అంటారు మరి ఈశ్వరుడు సర్వవ్యాపకుడే ఉంది కదా దాని మాట ఏమిటి అంటే అదేం కుదరడు భక్తులు అందరూ ఈశ్వరుడు కంటే భిన్నంగానే ఉంటారు అని ద్వైతులు చెప్తారు మేము భక్తులు భక్తిభావంతో చెప్తున్నామని కూడా అంటారు వాళ్ళు భక్తిభావంతో చెప్తున్నామంటూ ఈశ్వరునికి భక్తికి అపచారాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే జీవులు ఎంతమంది ఉన్నారు ఎన్ని జీవులు ఉన్నాయి అసంఖ్యాతములైన అనంతములైన జీవులు ఉన్నాయి ఈ జీవులు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి ఈ జీవులు ఆక్యుపై చేసిన స్పేస్ని టైమ్ని మినహాయించేస్తే ఇంకేం మిగిలింది ఈశ్వరుడు వ్యాపించి ఉండడండి జీవులు వ్యాపకులు అయిపోతారు ఈశ్వరుడు వ్యాప్యుడు అయిపోతారు ఇప్పుడు మహారాజు ప్యాలెస్లో ఒక తుఫాన్ వచ్చింది ఊళ్ళో ఉన్న వరదలోకి ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి కూలిపోయాయి మహారాజు గారి ప్యాలెస్ ఒకటి ఇంకా నిలబడి ఆ గ్రామంలోనూ నగరంలో ఉన్న జనులందరూ ఊళ్ళు ఆ ప్యాలెస్లోకి ప్రవేశించేశాడు ఇప్పుడు మహారాజు ఎక్కడుంటాడా ఓ మూల నిలబడ్డానికి కూడా చోట్లేని విధంగా ఓ మూల నెక్కి ఉంటాడా లేకపోతే అంతా వ్యాపించి ఉంటాడా ఈశ్వరుడు పని అలా అయిపోతుంది కాబట్టి తెలియకనే ఈశ్వరాపరాధం చేస్తూ ఉంటాడు పైగా అదే భక్తి అని అనుకుంటూ కూడా అలాగే అనుమాన ప్రమాణం చేత ఈశ్వరుణ్ణి మేము స్థాపిస్తాము అంటే శంకరులు క్వశ్చన్ చేస్తారు నువ్వు అనుమాన ప్రమాణంతో ఈశ్వరుణ్ణి నిర్ధారించినట్లయితే లౌకిక జ్ఞానం ఎట్టిదో ఈశ్వర జ్ఞానం కూడా అత్తిదే అవుతుంది అంతకంటే ఏమి సపరేట్ ఏం కాదు ఇట్ ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు టెలిస్కోప్లో చంద్రుణ్ణి చూసి చంద్రుల మీద పర్వతాలు ఉన్నాయని చెప్పిన వాడికి నీకు తేడా ఏలేదు ఎందుకంటే వాడు మనస్సుని ఇంద్రియాలని ఉపయోగించే ఆ చెప్పాడు నీవు కూడా అనుమాన ప్రమాణం అంటే ఇంద్రియముల సహకారం లేదని అనుమానం ఉండదు ప్రత్యక్షాన్ని ఆశ్రయించుకుని అనుమానం ఉంటుంది అడిగి నీకు తేడా ఉంది కాబట్టి వాడి జ్ఞానము ఎంతటి గొప్పదో పవిత్రమో నీ జ్ఞానం కూడా అంతటితే గొప్పది పవిత్రము కాబట్టి నువ్వు పొరబడుతున్నావు ఈశ్వరుని విషయంలో అపరాధమే చేసుకున్నావు కనుక ఈశ్వరుణ్ణి ఆ విధంగా మనస్సుతోటి ఇంద్రియాలతోటి అంచనా వేసుకున్నావు అంటే అది ఈశ్వరుని యొక్క అల్పత్వాన్ని నిర్ధారించినట్టు అవుతుంది కానీ మనస్సు యొక్క గొప్పతనాన్ని చెప్పినట్టు అవుతుంది కానీ ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని చెప్పినట్టు కాదు కాబట్టి క్రిటికల్ ఫిలాసఫీ వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇంద్రియ జ్ఞానము మానస జ్ఞానము దాని సత్తా ఎంత అనే ప్రశ్న వేసుకోవాలి అయితే వెస్ట్రన్ ఫిలాసఫర్సు ఈ ప్రశ్నని దగ్గర ఒక ఒక సమస్య ఉంది మనకి ఏమిటంటే వాళ్ళకి పురుషార్థం లేదు ఈ ప్రశ్న వేసుకోవటం వల్ల ఒరిగిటి ఈ ప్రశ్న వేసుకుని దాని మీద కొంత ఓ థీసిస్ రాసి లేకపోతే ఓ పుస్తకం రాసి ప్రచురిస్తే ఆ థీసిస్కి యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్డీ ఇస్తే లేకపోతే ఆ పుస్తకాన్ని పది మంది చదివితే వీడికి ఏదైనా లాభం లేబీ వెస్ట్లో ఫిలాసఫీ అంటే ఎలా ఉంటుందంటే వాడు ముందు చేస్తున్న జాబ్ ఉద్యోగానికి సెలవు పెడతాడు ఏదో కంప్యూటర్ ఏదో చేస్తూ ఉంటాడు ఏదో సంజాబ్ రైల్వేలోనో లేకపోతే మున్సిపాలిటీలోనో దానికి సెలవు పెడతాడు లైబ్రరీల్లో తిరుగుతాడు ఒక సంవత్సర కాలం లైబ్రరీ చుట్టూ తిరుగుతాడు లైబ్రరీల్లోనే గడుపుతాడు చేసి పని సిన్సియర్గా చేస్తారు వాళ్ళు వెస్ట్రన్ పీపుల్ చాలా సిన్సియర్గా చేస్తారు వాళ్ళు చదువుకోవాలని అనుకుంటే వెంటనే సెలవు పెట్టి చదువుకుంటారు ఉద్యోగం రాజీనామా చేసి చదువుకుంటారు వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం దొరకదేమో అనే భయం ఉండదు ఆ ఇన్సెక్యూరిటీ వాళ్ళకి ఉండదు జో ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం అనే ధైర్యంలో ఉంటారు మళ్ళాగా చాలా భయపడుతూ ఉంటారు సోషల్ సిచ్యువేషన్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ తప్పేం కాదు సో వాడు ఏం చేస్తాడంటే రెండేళ్ళు లైబ్రరీల్లో గడుపుతాడు గడిపి గడిపి ఓ పుస్తకం రాస్తాడు రాసి ఆ పుస్తకాన్ని పబ్లిషర్స్కి ఇస్తాడు ఎవడో పబ్లిషర్ పబ్లిష్ చేస్తాడు కానీ దాన్ని న్యూయార్క్ బెస్ట్ సెల్లర్స్ లిస్టులో పెడతారా లేకపోతే మొత్తానికి ఏదో లిస్టులో పెడతారా సో హీఈస్ నో ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ ఫిలాసఫర్ అడ్ దట్ ఈస్ నౌ దే బికమ్ ఫిలాసఫర్స్ వాళ్ళకి ఫిలాసఫీ పురుషార్థ సంబంధం ఏం లేదు దాన్ని పురుషార్థం అంటే అర్థకామాలే పురుషార్థం అంటే ఇంకా ఆమె సంబంధం ఉంది ధర్మము మోక్షము అనే మాట లేదు కానీ దాంతో ఆ ఫిలాసఫీ చాలా డ్రైగా ఉంటుంది పురుషార్థం లేకపోయేప్పటికీ దానికి శోభం ఉండదు అనాత్మ వస్తువుగా ఉన్నది పురుషార్థ సంబంధం లేనిది లోటేది ఆ లోటు వెస్ట్రన్ ఫిలాసఫీలో ఉంది కానీ ఉపనిషత్ ఫిలాసఫీ ఏ నుంచి జీ అంటే తొలి తొలి నుంచి మొదలు దాకా కూడా మొదల నుంచి తుది దాకా అది పురుషార్థ సంబంధాన్ని కలిగి ఉంటుంది పురుషార్థంతో పెనవేసుకుని అసలు ముందు పురుషార్థాన్ని నిర్ణయించనిదే మనం అసలు ఆ విచారము చేయనే చేయం మనకెందుకు ఇది తలపోటు గ్రంథం ఇంతలోతుగా అధ్యయనం కంచుతో కనపడేది కూడా సత్యమా కాదా అని విచారం చేసి అంతటి సూక్ష్మస్థితి మనకెందుకు ఇది దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే సో వేదాంతము ప్రారంభంలోనే ఒక ప్రతిజ్ఞ చేస్తుంది ఏమనంటే ఐంద్రియొక్క జ్ఞానము మానస జ్ఞానము అంటే సాధారణంగా మనుషులు ఏదైతే జ్ఞానం అనుకుంటారో దేన్నైతే వేదాంతులు లౌకిక జ్ఞానం అని అంటారు జ్ఞానం అనేది ఒక్కటే ఉంది అంటే దానికి ఇంక విశేషణాలు ఏముండవు ఇప్పుడు బ్లూ పార్ట్ అన్నారు అనుకోండి ప్రపంచంలో పాట్స్ అన్నీ బ్లూగానే ఉంటే బ్లూ పార్ట్ అని అన్నారు పాట్ అంటారు బ్లూ పార్ట్ కాకుండా మరో రంగు పార్ట్ ఉండబట్టే బ్లూ పార్ట్ అని అలాగే ప్రపంచంలో జ్ఞానం ఒక్కటే జ్ఞానం అనుకోండి ఇంద్రియ మానస అదే జ్ఞానం అనుకోండి అప్పుడు దాన్ని లౌకిక జ్ఞానం అందరం జ్ఞానము అనే ఉండాలి కానీ దానికంటే విలక్షణమైన జ్ఞానం మరొకటి ఉంది అనే మాట ఎప్పుడైతే అన్నామో అప్పుడు అది లౌకిక జ్ఞానము అనబడుతుంది సో లౌకిక జ్ఞానము నామరూప జ్ఞానము మనం నిద్ర లేచింది మొదటి పడుకునేదాకా ఇంద్రియాలతో దర్శిస్తూ ఉంటాం మనస్సుతో ఆలోచిస్తూ ఉంటాం ఈ జ్ఞానానికి అనుగుణంగా అడుగు వేస్తూ ఉంటాం ముందుకు జీవనయాత్రను సాగిస్తూ ఉంటాం సో జీవనయాత్రకి మూలకందము అనదగినటువంటి ఈ లౌకిక జ్ఞానము ఇది మనిషిని బంధిస్తుంది ఈ లౌకిక జ్ఞానాన్ని క్వశ్చన్ చేసి ఇది యథార్థ ఇది అయినా అంతిమము దీని వెనుక ఉన్న మూలతత్వం ఏదైనా మరొకటి ఉన్నదా ఉన్నచో అది ఏమి ఈ కన్ను చూస్తోంది ఘటాన్ని చూసింది కాబట్టి ఘటము సత్యము ఘటం కనపడలేదు కాబట్టి ఘటము లేదు అని ఇంతేనా అదేనా జ్ఞానం అంటే అసలు కన్ను చూచుట వెనుక ఉన్నటువంటి మూలతత్వం ఏమి అని ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం లేదా మనస్సు మననం చేసి వెనుక ఏ శక్తి దాని తత్వం ఎలా ఉంటుంది అది ఏదైనా మనస్సుకు అంది మాత్రం ఎందుకంటే మనస్సుకంటే సూక్ష్మంగా మనస్సుకంటే వ్యాపకంగా అది ఉండి తీరాలి అది ఏమై ఉండను అని ప్రశ్న వేసుకోవటం అది అది అది అవసరం కాదా అది దీన్ని పరమార్థ జ్ఞానము అని అంటారు లౌకిక జ్ఞానము విషవి పరమార్థ జ్ఞానము ఈ పరమార్థ జ్ఞానము నిన్ను సంసారబంధం నుంచి విముక్తున్ని చేస్తుంది లౌకిక జ్ఞానము బంధిస్తుంది ఇది ఒక ప్రతిపాదన ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన నిజానికి ఈ ప్రతిపాదన ఎంత సీరియస్గా తీసుకుంటారంటే మహాత్ములు నీకు ఆత్మస్వరూపం తెలియాలంటే నీ గురించి నీకున్న జ్ఞానము జ్ఞానం అంటే ధారణలు అభిప్రాయాలు అవే జ్ఞాన ఈ ధారణలు అభిప్రాయాలు ఎలా వచ్చాయి ఇంద్రియాలను బట్టి మనస్సును బట్టి వచ్చినవే కదా కాబట్టి లౌకిక జ్ఞానము అనే కేటగిరీలోకి నీ గురించి నీకున్న జ్ఞానం ఏదైతే కలదో ఆ జ్ఞానాన్నంతని నీవు త్రోసిపుచ్చినప్పుడు మాత్రమే నీ యథార్థ స్వరూపం నీకు తెలుస్తుంది అనే లెవెల్లో మాట్లాడతారు యు జస్ట్ రిజెక్ట్ ఆల్ దట్ యు నో దెన్ యూ విల్ నో వాట్ యు ఆర్ అని చెప్తారు నేతి నేతి ఉపదేశ అంటే అదే కాబట్టి ఆత్మస్వరూపము తెలియాలి ఆ జ్ఞానం ద్వారా మానవుడు మోక్షాన్ని పొందాలి అంటే లౌకిక జ్ఞానము యథార్థము కాదు అది అది పరమార్థం కాదు దానికి ఏదో కూడా ఒక స్టేటస్ ఉంది అని మీరు అడదలుచుకుంటే దానికి వ్యావహారికమో అని స్టేట ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి దాన్ని మిథ్యాజ్ఞానము అని అండం ఇష్టమైతే ఆ ధైర్యం ఇవ్వకుంటే మిథ్యాజ్ఞానం అనండి అంత ధైర్యానికి సంబంధించిన ప్రసంగం ఏం ధైర్యమే ఉండాలి అంతే అబ్బాబ్ అది మిథ్యంటే ఎలాగండి ఎందుకంటే మిథ్య అంటే వీడికి ఉన్న స్ట్రక్చర్ అంతా కూలిపోతుంది దానికి మనస్సు సంసిద్ధం కాకపోతే దానికి వ్యావహారిక జ్ఞానము పేరు క పేరే అంటే మరీ కాళ్ళ నిలబడ్డ రగ్గుని తీసి లాగేసిన కులింగ్ రగ్ అండర్నీ ది లెగ్స్ ఫీట్ అంటారు అలా చేయకుండా కొంత కొంత జనరాసిటీతోటి దానికి వ్యావహారిక జ్ఞానము పేరు పెట్టండి సో ఆ విధంగా దాన్ని అర్థం చేసుకుని దానికి ఇచ్చి విలువ ఏదో దానికి ఆ లెవెల్లో ఇచ్చి దానికంటే కూడా సూక్ష్మమైన జ్ఞానము అనే సత్యాన్ని గుర్తించి ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం మానవుడు చేసినప్పుడు మాత్రమే మానవుడు కృతార్థుడవుతాడు ఈ లౌకిక జ్ఞానానికే లౌకిక జ్ఞానము దాని మీద ఆధారపడ్డ ఈశ్వర జ్ఞానము వాటెవర్ దీనికే అపరా విద్య అని ముందక ఈ లౌకిక జ్ఞానాన్ని క్వశ్చన్ చేసి దాని మూలంలో అన్వేషిస్తే ఆ ప్రక్రియకే పరా అని పేరు ఏ పరాయయా తక్షరం అధిగమ్యతే కాబట్టి అపరా విద్యలో అబ్జర్వేషన్కి కంక్లూషన్కి మూల స్థానం ప్రధాన స్థానం మీరు అబ్జర్వ్ చేస్తారు కంక్లూడ్ చేస్తారు ఇది పరావిద్య యొక్క అపరావిద్య యొక్క ప్రణాళిక పరావిద్య యొక్క ప్రణాళిక ప్రశ్నించుట కాబట్టి పరావిద్య ప్రశ్నతో ఆరంభం అవుతుంది సో దెట్ ఎబిలిటీ టు క్వశ్చన్ ప్రశ్నించడానికి ఎబిలిటీ ఉండాలి కొంతమంది ఎనాస్థిటైజ్ అయిపోతారు లోకల్ అనాస్థిషియా అయిపోయినట్టుగా ఆ బ్రెయిన్ ఎనాస్థిటైజ్ అయిపోతుంది అంటే గాడ్ ఏరియా అనే ఏదైతే ఉందో అక్కడ ఎనాస్థిటైజ్ అయిపోతారు ఎనాస్థిషియా ఇచ్చేస్తేమవుతుంది ఇంకా నోమోర్ యాక్టివిటీ కాబట్టి నో క్వశ్చన్స్ హాస్క్డ్ నో క్వశ్చన్స్ రేజ్డ్ అంతేకాకుండా అసలు ప్రశ్న అనేప్పటికీ చాలా ఎలర్జిక్గా తయారవుతుంది ఇప్పుడు ఈ ప్రీచర్స్ ఉంటారు చూడండి ప్రీచర్స్ అందరూ ఆ రకంగానే ఉంటారు ఈ క్రిస్టియన్ మిషనరీస్ మన హిందూ సమాజంలో కూడా ప్రీచర్స్ ఉంటారు వాళ్ళని మీరు ప్రశ్న వేయకూడదు మీరు ప్రశ్న ఒకటి వేయాలంటే వాళ్ళే రాసిస్తారు వాళ్ళ శిష్యులు రాసిస్తారు కాగితం మీద అదే వేయాల్సి ఉంటుంది అంతేగాని మీరు మౌలికమైన ప్రశ్నలు వీళ్ళు లేవనత్నం మొదలు వాళ్ళు అసలు ఎంటర్టైన్ చేయరు ముందే డిసైడ్ అయిపోతుంది ఏ ప్రశ్నలు ఎవరు వేస్తారో ముందే సెటిల్ అప్పుడు ప్రశ్న వేస్తారు అంతేగాని మీరు ఆన్ ది స్పాట్ ప్రశ్న వేయటం ఆయన స్పాంటేనియస్గా సమాధానం చెప్పడం ఇవే ఉండవు ఎందుకంటే ఇది ప్రశ్న వేసి సందర్భంగా ఉండదు అక్కడ ప్రశ్నలను అంగీకరించరు ఎందుకంటే కేవలము విశ్వాసానికి సంబంధించిన విషయం దాంట్లో తెలుసుకోవాల్సిందేమీ ఉండదు కేవలము విశ్వసించటమే తెలుసుకునేది ఏముంటుంది గాడ్ ఈజ్ అబౌవ్ ఈజ్ వాచింగ్ యూ అన్నారనుకోండి దాంట్లో తెలుసుకోవడానికి ఏముంది ఇట్ ఈస్ సంథింగ్ టు బిలీవ్ ఈశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు అంటే హౌ ఇట్ ఈస్ సంథింగ్ టు నో కనుక ప్రశ్న అన్నది కేవలము ఉపనిషత్తుల యొక్క విశిష్ట లక్షణం వేదాంతం యొక్క విశిష్ట లక్షణం ప్రశ్న ఏనాడైతే మీరు సరైన ప్రశ్నలు వేసుకోగలుగుతారో అన్నాడు మీరు కృతార్థులైపోతారు అపరిగ్రహస్థైర్యే జన్మకథంతా సంబోధ అని పతంజలి మహర్షి యొక్క సూత్రం ఆ సూత్రంలో ఆయన ఏమంటారంటే ఇంద్రియభోగములలో పీకల దాకా మునిగి ఉన్నవాడు జీవితానికి అర్థమేమిటి జీవితానికి ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నలను వేసుకునేటువంటి అవకాశం వాడికి ఎందుకంటే ఇంద్రియ భోగాలు వాడికి ఆ మనస్సులో ఆ అవకాశాన్ని ఆ స్పేస్ ఉండదు మనస్సులో వాడి ఇంద్రియాల వెంట పరిగెత్తాలి తెల్లవారులేస్తే నిన్న రాత్రి ఇంద్రియభోగాల యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం అవుతుందంటే సాయంకాలానికి ప్రిపరేషను సో డ్రింకింగ్ ఇది అది డ్యాన్సులు పార్టీలు సో ఈ విధంగా వాడికి వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ ప్రశ్నలు వేసుకునే అవకాశం వాడికి ఉండదు పతంజలి మహర్షి ఏమంటారంటే అపరిగ్రహ స్థైర్యే పరిగ్రహము అంటే భోగాలని అనుభవించటం అపరిగ్రహ అంటే భోగములను పరిత్యాగం చేయటం అదొక లక్షణం అది కనుక నీ మనస్సులో స్థిరపడితే అపరిగ్రహ స్థైర్యే అంటే భోగాలని నీవు ప్రక్కనబెట్టి భోగవాసనలను చాలా మటుకి నువ్వు త్రోసిపుచ్చగలిగితే అప్పుడు నీ మనస్సుకి ఒక సవకాశం లభిస్తుంది ఒక స్పేస్ వస్తుంది ఏమిటి ఆ స్పేస్ అంటే జన్మ కథంతా సంబోధ జన్మ కథం అభూత్ కథంతా అంటే ది ది మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్ కథం జన్మ కథం అభూత్ నేను ఇలా ఎందుకు పుట్టాను ఏమిటి ఈ పుట్టుకనగానేమి చచ్చిపోతానా ఏమిటి చచ్చిపోవడం ఎందుకు బతుకుతున్నాము ఇలా ఎందుకు బతుకుతున్నాము ఏమిటి అసలు వాట్ ఈజ్ ఆల్ దిస్ అనే ప్రశ్నలని అడ్రస్ చేస్తాడు జన్మకథంతా సంబోధ హీ విల్ బి ఏబుల్ టు అడ్రస్ దోస్ క్వశ్చన్స్ ఆ సామర్థ్యం వాడికి వస్తుంది అని దాన్ని ఒక సిద్ధి కింద కనుక ఈ ప్రశ్న వేసుకోవటం అది మానవుని యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపుగా మహాత్ములు అభివర్ణిస్తారు సో ప్రశ్నోపనిషత్ అని ఉంది కనుక నేను ప్రశ్న గురించి కొంత ఉపోద్ఘాతం చెప్పాను సో ఉపనిషద్ విజ్ఞానం యొక్క విశిష్టత దాని యొక్క ప్రత్యేకత యునిక్నెస్ ఆఫ్ ఉపనిషద్క్ నాలెడ్జ్ అండ్ అది రిలవెన్స్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇన్ ఉపనిషదిక్ నాలెడ్జ్ ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ ఆవు షార్ట్ స్పీచ్ సో ఈ ఉపోద్ఘాతంతో మనం ప్రశ్నోపనిషత్తుని ఆరంభం చేస్తున్నాం అథర్వణ వేదంలో ముండక శాఖ అని ఒక శాఖ ఉందండి